స్తోదరం పరిశుద్ధ రాజానికి వందనాం తండ్రి ఏసుకృష్ణం కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబడిన దేవానికి వందనాం తండ్రి స్కేప్ ఆరాధన మీరు తోడైందండి ప్రతిశోధన అటువటం కలిగించి దేవం వేరే తోడైంది దేవ వాక్యం ద్వారా పాఠల ద్వారా పొందమని ఏసు కృష్ణ రామ వచ్చిన ఆమె తండ్రి సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ేహో నామో ఎంతో బలమై ఎంతో బలమయీ ఆ ఎంతో బలమీ నదీ ఎనీ నామ ేహోు అభ్రాతింప ఆ సూర్యాచంద్రుల నా పితివీ ఏతింప సూర్యాచంద్రుల నా పితివీ ఏ శయ్యామో నీ ప్రజలా పక్షోగా యుద్ధములో చేసిన దేవా నీ ప్రజల పక్షముగా యుద్ధములో చేసిన దేవా అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండేరి అగ్నిలో పడవేసిన భయమే మేల కుండరి ఏసయమో సింహాలబోనైనను సంతోషముగా వెళ్ళిరి సింహాల రక్షించే నీహస్తము ప్రార్థించిన వెంటనే రక్షించే నిహస్తము ఏసయ్యా నిము చెరసాలలో వేసిన సంఖె సంకెళ్ళు విడిపోయను సంఘము ప్రాతి జగా సంకెళ్ళు విడిపోయను నామము వ్రతాలాయే పాటలతో ప్రార్థించగా చెరసాల వ్రతాలాయే ఏ సయ్య నీ నామూ నీ ప్రజల ప్రకటించే నీ వాక్యమోకము నకు పంపగా ప్రకటించీ వాక్యము ఏ హో వాణి నామో ఎంతో బలమైనదీ ఎంతో బలమైనదీ ఎంతో బలమైనది ఎంతో బలమైనది మనం ప్రార్థన చేద్దాము స్తోత్రమైన పరిశుద్ధిడ మైమోనతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభానికి నిన్న నేడినంతరం ఏక రీతిగా ఉన్న తండ్రి నీకే వందనాలు ప్రభ రాత్రికాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు స్తోత్రం విచరిస్తున్నాం ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు ప్రభ యేసు ప్రభానికే వందనాలు ప్రభా ఈ రాత్రికాలను వాక్య మీరు మాతో మాట్లాడి మా ఇప్పని సాకి ప్రతి చోట నిలబెట్టుకోమని నదడ కుసం తండ్రి వినిపిస్తుంది అసిస్టర్ నా మాట రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎఫెసిలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి దేవుని సంఘం గురించి మరి పౌలు అనేక విషయాలు మనతో మాట్లాడుతా ఉన్నాడు మరి ఏ విధంగా నువ్వు ఉండాలి అనేది పౌలు భక్తుడు మనతో హెచ్చరిస్తా ఉంటాడు ప్రతి ఒక్క దాంట్లో మర్మాల మాట్లాడుతూ ఉంటాడు దేవుడు ఇక్కడ మొదటి అదే మొదటి వచ్చిన దేవుని చిత్తం వలన క్రీసి వేసు పౌలు ఎఫెస్లకు అఫస్ లో నుండిన పరిశుద్ధులకు నువ్వు క్రీసీ విశ్వాసం మన తండ్రి అయిన దేవుని నుండి ఎస్ క్రిసి నుండి యు సమాధానంను కలుగును గాక అని చెప్తాడు మన మన ప్రభు అయిన ఏసీ యొక్క తండ్రి అగుదో సిద్ధింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోకమైన విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదం మన కొరకు ప్రతి ఒక్క దాంట్లో మనకు ఏమని అనుగ్రహింపడే మన ప్రభు అయిన యొక్క తండ్రి మరి శుతింపబడును గాక ఆయన క్రీస్తునందు పరలోకమైన విషయంలో ఆత్మ సంబంధమైనవి ఎట్లున్నాయి అంట పరలోకమైన విషయాలు ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క దాంట్లో ఆశీర్వాదం మనకు చూడు ప్రతి ఒక్క దాంట్లో మనకు దేవుడు ఆశీర్వాదంగా మనకు దేవుడు కలగజేస్తున్నాడు కాబట్టి దేవుడు ఏమంటాడంటే పరులోక విషయాలు తెలియజేయాల మతి పావుల్ భక్తుడికి అనేక మర్మాలు బయలుపరచబడుతున్నాయి సంఘం చూడు చెప్తా ఉన్నాడు కదా సౌలుగా ఉన్నప్పుడు చూడు తనకి ఏం తెలియదు ఎప్పుడైతే ఆయన గుడ్డి నేత్రలు ఎప్పుడైతే తెరవబడ్డాయో మనుత ఎప్పుడు తెరవబడ్డాయో చూడు దేవుడి విషయాలు అనేది ఉన్నాడు ఆత్మ సంబంధ ఆత్మచేత కదా ఆయన ఎట్లా ఉన్నాడంట దేవును శుద్ధిస్తుడు సుస్థికర్తను శుద్ధిస్తుడు కదా నిజమైన ఏసు ప్రభు అప్పుడు మన ప్రభు అయిన ఏసుక్రీసి యొక్క తండ్రి యాగు దేవుడు స్థుతింపబడును గాక ఆయన క్రీస్తునందు విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం చూడు ప్రతి ఆశీర్వాదం ఎట్లా ఉందంట ఆత్మ సంబంధమైన కదా మనకు అనుగ్రహింపబడి చెప్తున్నారు మన సంఘంతో చూడు ఆత్మమైన విషయమైన విషయాలు మరి పౌల్ భక్తుడు ఆ సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు మేము మనకు అనుగ్రహింపబడ్డది ఎట్లనగా తన ప్రేనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగున్నట్లు ఎట్లా ఉందంటూ చూడండి ఎట్లైనగా తన ప్రేనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహింపడు తన కృపా మహేశ్వరం ఉచితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తా కానీ చాలా ఈ విషయాలు మరమని కనుకోలేకపోతున్నారు తెలుసుకోలేకపోతున్నారు ఈ ఆత్మ విషయమైనది చూడు మనకు ఇంత ధన్యత ఎవరికి దేవుడు కదా మనందరికీ ఇచ్చిండు పాయిల్ బయలుపరచబడ్డది ఈ రోజు మనకు కూడా బయలుపరచబడతా ఉంది ఇంకోటి ఏమంటుండు తన చిత్త దయ సంకల్పము చొప్పున క్రీసీఎస్ ద్వారా కుమారుగా స్వీకరించటకై మనను ముందుగా మన కోసము నిర్ణయించాను కదా దేవుడు ఏంటి తన చిత్త ప్రకారము దయ సంకల్పము చూడు మనకి తన చిత్తంగా తాత దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క మర్మాన్ని తద దేవుడు ఏమంటుండే తన చిత్త దయ సంకల్పం చొప్పున ఏసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఆరో వచ్చము మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమై ఉండవాలనని జగతి పునాదులు వేయబడక మునిపే ప్రేమ ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునను దేవుడు కృప చొప్పున దానిని మనం ఏం చేసినట్టే దేవుడు ఏర్పరచుకున్నాడు దయ సంకల్పము చొప్పున చూడు మనకు ప్రతి ఒక్కటి బయల్పరచ దేవుడు ఎప్పుడంటే పునాదులు వేయబడక ముందు నుంచి దేవుడు ప్రతి ఒక్కటి మనకు ఏర్పరచడం కాబట్టి ప్రతి ఒక్కదంటే దేవుడు మనకు తోడైనాడు చూడండి దేవుడు తన చిత్త దయ సంకల్పము చొప్పున ప్రతి ఒక్కరికి ఏమి ఇవ్వాలనుకుంటుండో తన పరులోక మర్మల ఆత్మ ప్రతి ఒక్కటి మనకు బయలుపరచని తన చిత్త దయ సంకల్పం చొప్పున గ్రీసు ఏసు దా ప్రతి ఒక కుమార్ స్వీకరించుటకై మన ముందుగా మన కోసము నిర్ణయించుకొని తన పరిశుద్రంగా ఉండుటకై నిర్దోషం ఉండాలని జగత్ కుమారులు వేపడకుండా మనని క్రీస్తును మనల్ని ఏర్పరచుకుంటూ దేవుడు మనల్ని ముద్రించుకున్నాడు దేవుని కృప దేవుని కృప మహాతైశ్వర్యంను బట్టి ఆ ప్రియుని ఆయన రక్తం మనకు విమోచనయు అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది ప్రతి ఒక్కటి ఆయన మైమత్యైశ్వర్యం బట్టి తన ప్రియుని ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలగజేసిండు అంట దేవుడు అపరాధము క్షమింపబడి చూడు తన కుమారును పంపించి ప్రతి ఒక్కటి మన పాపాలని కడగనికి దేవుడు కలగజేసిండు కదా కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పం చొప్పున తన చిత్త తన చిత్తంను గురించి మర్మంను మనకు తెలియజేసి కదా ప్రతి ఒక్కటి ఆయన చిత్తంలో ఎట్లా ఉందంట కాలము సంపూర్ణమైనప్పుడు చూడు దేవుడు కాలము సంపూర్ణమైంది ఇప్పుడు ఈ రోజు కూడా మనకు ప్రతి మర్మం కూడా మనకు తెలియజేయనికి ప్రతి ఒక్క మర్మం కూడా కాలము సంపూర్ణమైంది చూడు ఒక టైం వచ్చింది ఈ మన అనేకమైన విషయాలు తెలియజేయడానికి మరి ఆయన ఆ మర్మం చేత మనకు అక్కడ ఎఫ్ఎస్ రాజ సంఘంలో తెలియజేస్తా ఉన్నాడు చూడు ప్రతి ఒక్కరికి ఇవ్వబడ్డది కదా తన ప్రకారం సంకల్పం చొప్పున ఇవ్వబడ్డది ఈ రోజు కూడా మనకు కాలం సంపూర్ణమైంది దేవుడు అక్కడ సమీపం కాబట్టి దేవుడు అంటున్నాడు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయ సంకల్పం చెప్పున తన చిత్తను గురించిన మర్మం మనకు తెలియజేశాను ప్రతి మర్మం ఈ రోజు మనకు ప్రతి మనకు తెలియజేయబడుతుంది చూడు అది మనము తెలుసుకుంటున్నాం చూడు ఆ మర్మము తెలియజేస్తా ఉన్నాడు ఆ మర్మాన్ని మనం గుర్తెరగాల ఆ మర్మాన్ని మనము గుర్తెరగాల ఆ మర్మం ఏమైన్నది కదా దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు తన బిడ్డలకి ప్రతి కూడా తెలియజేస్తా ఉన్నాడు ప్రతి ఒక్క కదా దేవుడు కదా దేవుడు అంటున్నాడు అయితే ఫిలిప్ రాసిన పత్రిక మొదటి రెండో అధ్యాయము దేవుడు ఇక్కడ ఫిలిప్ రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచనంలో మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలను కదా దేవుడు ఏమంటున్నాడంట మీలో ప్రతి వాడు తన సొంత కార్యమును మాత్రమే కాక ఇతరుల కార్యములు కూడా చూడవలను అంటే మనలో ప్రతి ఒక్కటి కూడా దేవుడు ఏమై ఉన్నాడంటే ఆ సొంత కార్యములు చూడకుండా చూడు ఎంతసేపు మన కొరకు ప్రార్థించకుండా ఇతరుల గురించి మనము ప్రార్థించాలా కదా ఇతరుల గురించి మనము తెలుసుకోవాలా కదా ప్రతి ఒక్కరి గురించి మనము గుర్తెరగాల పరులోక మర్మము తెలియజేయబడ్డది అనేక విషయం ఎంతసేపు మన కుటుంబం కోసం మన అవసరకర్ల కోసం మనం ఎప్పుడు చూసినా ప్రార్థిస్తుంటాం కదా ప్రతి ఒక్కరి కూడా మనము మొర పెడుతుంటాం అయ్యా ప్రభు నాకు కావాలి ఇది కావాలా కదా శాశ్వతమైనది కాదు కదా పరులోక మర్మములకు మనకు తెలియజేయబడము మనకు అనుగ్రహింపబడ్డది ప్రతి ఒక్క విషయంలో కానీ దేవుడు ఇక్కడ ఏమంటుండడు ఫిలిప్ రాష్ట్ర ప్రతి ఒక్క రెండో దేమంలో నేన ప్రతి వాళ్ళు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవాలను కదా త్రీసి వేస్తున్నకు కలిగిన ఈ మనసు మీరును కలిగుండు కదా దేవుడు ప్రతి గురించి ఆ మనసే ఎరిగున్నాడు ఈ రోజు కూడా నువ్వు ఆయన మనసును ధరించుకొని ఉంటే గురించి ఆ కూడా మనము ఎరిగుండాలా కదా దేవుడు దయ సంకల్పుడు కదా ప్రతి దయగలిగి ప్రతి ఒక్కటి సంకల్పం చొక్కడం మనకన్ని జరిగిస్తున్నప్పుడు మనం కూడా అదే కృపలో కలిగి ఉండాలి అదే ప్రేమలో కలిగి ఉండాలి ఆ మనసం మనము కలిగి ఉండాలి అందుకే దేవుడు అందులో ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తుంటాడు ఇక పరలోకం మర్మాలు తెలియజేయడం అని పావులు అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఎందుకు అంటే మీరు అనేక విషయాలు తెలుసుకొని మీకు అనుగ్రహింపబడ్డది ఎప్పుడైతే నువ్వు ఇతరుల గురించి బాధ వేదన దుఃఖం గురించి ఆలోచిస్తావో ఎదుటి వారి బాధ నీకు ఎప్పుడైతే అర్థమవుతుంది పరలోకం మర్మాలు కూడా తెలియజేయబడుతుంది ఎందుకంటే దేవుడి నీకు కృపావారాలు ఇయ్యాలని నీ పరలోక మర్మము తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడని ఇక్కడ రాయబడ్డది కదా దేవుడు అంటున్నాడు తన చిత్త ప్రకారమును దయ సంకల్పం తన తనకి ఇయ్యాలని పరలోక మర్మము మనకు తెలియజేయబడాలని తనకి తనకున్నది కదా మనకు అనుగ్రహింపబడ్డది అది మనం గుర్తెరగాల మనము గుర్తెరగాల అందుకే దేవుడు అంటున్నాడు కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటు అందుకే ఇప్పుడు స్థాయి మనకు వచ్చింది ఆ ఏర్పాటును గురించి మనము సంపూర్ణం చేసుకోవాలి ఆ కాలాన్ని సంపూర్ణం చేసుకుంటే నీకు పరులోక మర్మాలు మనకు అర్థమైతే కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయ సంకల్పము చొప్పున తాను చిత్తము గురించిన మర్మమును మనకు తెలియజేస్తూ కదా అప్పటి ఒప్పటి కూడా మనకి ఏం చేసిండటో దేవుడు తెలియజేశాడంట మరి ఇంకెప్పుడు మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడలా విస్తరింపజేస దేవుడు చిత్తము మన ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ సంపూర్ణమైనప్పుడు మనలో ఏమొస్తుందంటే సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు కదా నువ్వు ప్రతి ఒక్క సంపూర్ణమైన జ్ఞానం నీకు ఉండాలా వివేచన ఉండాలా కదా జ్ఞానం ఉంటే ఇతరుని ఎట్లా రక్షించగలుగుతావు ఇట్లా ఏ విధంగా బోధన చేసి దేవుని సంధికి నడిపించగలుగుతావు కదా వాళ్ళ బంధకాలు తెంప తెంపబడడానికి నీకు ఈ కుపవారం నీకు అవసరం వివేచించే జ్ఞానం నీకు అవసరం జ్ఞానం అవసరం వివేచన అవసరం కదా ఏ విధంగా ఏ ఏ క్షణంలో ఏం జరగబోతుందో కూడా నీకు తెలుసుకోవాలా నువ్వు వివేచించాలా ప్రతి ఒక్క విషయంలో ఆత్మ మర్మంలో ఉండి ప్రతి ఒక్కటి కూడా నువ్వు ఏం చేయాలా వివేచించి తెలుసుకోవాలా కదా దేవుడు అందుకే ప్రతి ఒక్క బిడ్డకు ఏం ఆ కృప ద్వారా మన ఎడన విస్తరింపజేస్తా ఉన్నాడు నువ్వు వెదజల్లాలా అందరు నక్స నడిపించేటట్టు ఉండాలా ఉండాలంటే ఎంత ప్రయాసం ఉన్నా కూడా దేవుని పట్ల నువ్వు ఆసక్తి కలుగుండాలా మన సొంత కార్యం ఎంతసేపు మన సొంత కార్యాల కోసం మనము మొరపెడుతుంటాం పొద్దు నుంచి రాత్రి వరకు కాదు కదా దేవుడు ఏమంటు మర్మాలు తెలిచేటకు నాకు అనుగ్రహంపబడ్డది మనకు ప్రతి ఒక్కటి అందుకే దేవుడు ఏమంటున్నాడు మనకు అన్ని అనుగ్రహంపబడ్డాయి కాబట్టి మరి దేవుని హృదయం కూడా మనము ఎరగాల దేవుడు ఏం చెప్తున్నాడు కదా దేవుడు కాలము సంపూర్ణమైంది ఈరోజు మన జీవితంలో కూడా సంపూర్ణం చేయాలని ఆయన ఆశ పడతా ఉన్నాడు కాబట్టి మనకు ప్రతి ఒక్కటి కూడా ఆత్మ మర్మాలు మనం తెలియజేయడానికి మనకు అనుగ్రహింపబడ్డది అది దేవుడు మనకు చెప్తా ఉన్నాడు ఆశీర్వాదము ఇంతసేపు మన ఆశీర్వాదం కాదు పరలోకం మర్మం తేడానికి ఇదే ఆశీర్వాదం పరలోక విషయంలో ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహంపబడ్డది దానికోసము మనము మొరపెట్టాలా ప్రతి ఒక్కటి ఎందుకంటే రాకడ సమీపం కాబట్టి ఈ లోకంలో ఏం జరగబోతుందో దేవుడు మరి ప్రజలు ఎన్ని బంధకాలు ఉన్నాయో కదా మనకి చుట్టుపక్కల ప్రాంతం చూస్తారా మనకి ఎంతో బాధ వేదన దుఃఖము కానీ మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క శోధనకే మనం ఎంతో కృంగిపోతాం ఈ ప్రపంచం అంతా దేవుడికి మరి ఎంత ఆవేదన ఉంటది కదా ఆ వేదన కష్టమైనకి ఎంత బాధ ఉంటది కదా అది ఎవరి ద్వారా జరగబోవాలనుకుంటాడు తన బిడ్డల ద్వారానే జరగపోవాలనుకుంటాడు కాబట్టి తన చిత్తం నెరవేర్చుకోవాలంటే ఎవరున్నారు భూమి మనమే ఉన్నాం ఆత్మ సంబంధమైన ఆశీర్వం పొందుకొని మనమే ఉన్నాం కాబట్టి మనకి ఇవ్వబడ్డది ఆశీర్వాదం ద్వారా ఇతరులను మనము రక్షించాల ఆవేదన కదా మనము తన హృదయంలో ఏముందో మనము ఎరగాల ఆర్మం ఆ మర్మము ఆ పరలోకం నా మనము తెలుసుకోవాలా ఇతరులకు మనము వెదజల్లేటట్టుగా మనము తయారు కావాలా ఆత్మ సంబంధం ప్రతి ఒక్క ఆశీర్వాదం మనం పొందుకొని ఉండాలా అది ఎట్లా పరలోకం నుంచి ఏయబడుతుంది ఎట్లా అంటే నువ్వు పరశుధాత పొందుకున్నప్పుడు నువ్వు ఏమేమి అడగాల వివేచన అడగాల జ్ఞానం అడగాల మరి ఇతరులకు నేను ఏ విధంగా బోధించే రక్షణ నడిపించాలా జ్ఞానం అడగాల ప్రతి ఒక్క సైతాన్ని ఎదిరించడానికి కదా దాని మీద అధికారం ఇయ్యనికి కూడా దేవుడు మనకు ఇచ్చిండే శక్తి ఆ శక్తిని కూడా మనము అడగాల బైబుల్ జ్ఞానాన్ని కూడా మనము అడగాల వివేచించే జ్ఞానం ప్రతి ఒక్కటి అడిగినాం అనుకో మనము ఆ బరాలకు ఉపవరణం మనం పొందుకున్నాం అనుకో ఈ లోకన ప్రతి ఒక్క బిడ్డని కూడా మనము స్వాధీనం చేసుకొని రక్షణ మార్గాలు మనము నడిపించగలుగుతాం అదే మర్మము కదా ఈ లోకన ప్రతి ఒక్క బిడ్డని తీసుకొని ఆ మర్మాలు తెలియజేస్తుంటే పౌల్కి తెలియజేయబడ్డది సంఘంలో ఈరోజు మన కూడా దేవుడు చెప్తా ఉన్నాడు మనం అనుకుంటాం ఏందో మర్మం అనుకుంటాం ఆశీర్వాదం అని కాదు ఆ పరులో కొన్న మర్మము కదా దేవుడు ఇవ్వాలని ఆశపడతా మరి ఎవరు రోడ్ చేశాడు ఈ రోజు నుంచి నా సొంత కార్యం కాదు ప్రభావ ఈ రోజు నీ కార్యం మేము చూడాలనుకుంటున్నా ప్రభావ నువ్వు తీర్మానం చేసుకో ఈ రోజు రాత్రి తీర్మానం చేసుకొని దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండి నీ పరులోక చేత దేవుడు మాట్లాడుతూ ఆ పరులోక మర్మాలు ఏం చేయాలో దేవుడు కూడా నీకు నేర్పిస్తా ఆత్మచేత ఈ రోజు నువ్వు పరుశుదాత పొందుకున్నావా నీకు భాషలు ఉన్నాయా నీ కృపవారాలు ఉన్నాయా నీకు ఏమేం లేవు కృపవారాలు అడుగు దేవుడు సంపూర్ణం అది సంపూర్ణం చేసి దేవుడు కాలానికి సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ లోకానికి విశనిపజితే విధ జరుగుతా ఉంటాడు అలాంటి శక్తి మనలో ఉండాల అలాంటి పరిశుద్ధాత్మ అలాంటి అలాంటి కృపవరం మన చిత్త పొందుకొని దేవుని సాక్షి నిలబెడితే దేవుడు అద్భుతంగా ఆశ్చర్యంగా తన చిత్తాన్ని మనం నెరవేర్చిన బిడ్డలము తయారవుతాం కదా ఇంకా కొన్ని రోజులే ఈ ముగింపు కదా ఈ లోకం యాత్ర కాబట్టి ఈ లోకంలో ప్రతి ఒక్కటి కూడా నశించుకోవాల్సింది ఈ పరోలోకమైన ఆశీర్వాదం పొందుకొని సాక్షి బిడ్డగా మనం నిలబడాలా ఎప్పుడు కదా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క బిడ్డకు మనం స్వస్థత మనము ఉండాలా చిన్న సాక్షి వాక్యము దేవుడు దీవించిన గాక స్తోత్రం నైనా పరిశుద్ధి మేము అతడ సర్వాధికారులు సృష్టికర్తైన ప్రభా నీకు వందనాలు ప్రభావ జీవంగల తండ్రినికే వందనాలు ప్రభావ ఎసిపిస్తున్నాము ఇంతవరకు మేము ప్రార్థించినాం నాయన మొరపెట్టినాం ఆయన ఇంతవరకు ఎసు మా మరమలను ఆలకించి జవాబిచ్చిన దేవానికే వందనాలు ప్రభావ ఈ సాకి నిలబెట్టిన దేవానికే స్తోత్రం చేపిస్తున్న దేవాక్య చితం మమ్మతో మాట్లాడిన దేవా ఇంకా నీ మర్మల చేత మాట్లాడండి ప్రభా గుణ సంగత మర్మాల చేత మీరు మాతో మాట్లాడండి అయా మను ఇతరుల కార్యాలు కొంత మీరు చూడారా ఏసు ప్రభా మా సొంత కార్యాలు కాదు ప్రభా నీ హృదయంలో ఏముందో మనం అతిథి ప్రతి ఒక్కటి మేము నెరవేర్చాలా మాకు దయచేయండి దేవాలంటే ఆశీర్వదం కలగచేయండి రాత్రికాల ముందు మాలండి ఏదైనా పాపం ఉంటే ఆయస్కారం ఉంటే తొలగించి మమ్మల్ని స్వస్థపరచండి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ రాకడికే సిద్ధపరచుకోమని ఈ చిన్న ప్రార్థనా అంశం ప్రతి ఒక్కప్పుడైనా స్వస్థపరచండి ప్రేరే అంశాలు ఏం ఎంత మందికి బాగలేదు ప్రభు అస్వస్థతో కలిగి ఉన్నారో ప్రభుత్వం సంపూర్ణంగా స్వస్థత దయచేయండి అయానీ కృపల ప్రత ఒకటి పొందును కాకకుండా కూడా బంధకాలు కట్టడి విరగొట్టని అంధకార సమూహాల సైతాలు చీకట్ల ఇసనంలో గద్దించి విడుదల కలిగించేసి నెమ్మది దయచేసి రక్షించుకొని నామానికే మ్యాంపు ఆటంకాలను తొలగించి విజయాన్ని దయచేయమని నజడనేసి కుసమడి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవున కృప సమాధానము మన గురుకులు ఉన్న ప్రతి వల్ల ఇలా చోడు ఉండగాకూర్